కీర్తన సంఖ్య మూడు వందల ఒకటి మొక్కరో మొక్కరో ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటూ ఏకాంగ వీరుడు పెట్టిన జంగతోడి పెద్దహనుమంతుడు పట్టెను ఎడమచేతి బలుముష్టి మెట్టినాడు పాదములమించు రాకాశితలలు కొట్టేననుచునెత్తే గొప్ప వలకేలు వంచెను శిరసుమీదివాలుగా తనతోక పెంచను మిన్నులు మోవ పెనుదేహము నించినాడు రౌద్రము నిడుపాటి దవడల కాంచెనపు పుట్టుకాశ కడు బిగించెను పెనచి తొడలుదాక పెద్ద పథకము వేసే తనువుపై వేలాడే దండలతోడ అనయము శ్రీవెంకటాద్రిదేవుని బంటు వెనుబలమయ్యున్నాడు విఠలములోనను